శ్రమస్తమ జేష్టరాజి బ్రహ్మణా బ్రహ్మణ స్పశ్రూంగమూర్తి శీత సాధన శ్రీమహాజాధిపతారా శంకరాచార్యవద్ధిశనా అస్మాచార్యపే గురు పరంపరా ం భద్రం కన్మే విశ్నుమదేవాద్రం పశ్యే మాక్షజ్రాథిరైరంగేస్తువాంస స్థమూర్ యేమదేవారాయుస్ ఇంద్రో వృద్ధశ్రవాిన పూషా విశ్వేదా స్వస్తి నష్టోరిష్టమేమి స్వస్తి నో బృహస్తా శాంతి శాంతి శాంతి జాత్యాసలాసం వస్వాసం తథాచలవస్ విజ్ఞానం శాంతమద్వయం మనం జీవితంలో పరమ సత్యాలుగా స్వీకరించే జాతి పుట్టుక దాన్ని బట్టి వచ్చేటువంటి ఒక పెద్ద సిస్టమ్ ఇప్పుడు ఫలానా స్థానంలో పుట్టాను ఫలానా చోట పుట్టాను అండంచేత వాడికి ప్రాంతీయత రాష్ట్రీయత వస్తాయి పుట్టేను అండంచేత వ్యక్తిత్వం వస్తుంది ఫలానా చోట పుట్టేను వండంచేత ఆ వ్యక్తిత్వంలో ప్రాంతీయత రాష్ట్రీయత చోటు చేసుకుంటాం ఫలానా సమయం నుండి పుట్టేను అండంచేత మా రాశి నక్షత్రం తిథి ఇంకా ఒక మాట కాదది ఇంకా అది అలా సాగిపోతూ ఉంటుంది ఫలానా ఇప్పుడు వీడు ఫలానా టైంలో పుట్టాడు అని ఆ టైంలో రోహిణి నక్షత్రం అనుకోండి సార్ వీడు బాగానే ఉంటాడు వీడు మేనమావు బెంగ పెట్టు నేను ఒక సందర్భం వీడు పుట్టాడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు ఈ తండ్రికి బావపరదంటే ఒళ్ళు మంట మేనమా అంటే ఒళ్ళు మంట వీడు మేనమావ ఏమవుతాడు బావమురదే అవుతాడు కదా సరదు సరిపడింది డౌట్ పో సో ఒళ్ళు పడతాయి వెంటనే బావా మా అబ్బాయి పుట్టాడు శుభవార్త నీకు మా అబ్బాయి పుట్టాడు చాలా సంతోషం రోహిణి నక్షత్రంలో పుట్టాడు అని అతనికి గుండెలో రాయిపడి శాంతి ఎప్పుడు చేస్తున్నావు బావా అని అడిగాడు ఫోన్ చేసి శాంతి చేయాలి కదా అంటే తను వస్తాడనమాట ఆ కంగారు లేదు శాంతి కనుక ఆఖరికి ఏమైందంటే నేను శాంతి చేయను ఎందుకంటే అప్పుడు నువ్వు ఇలా చేసేవా కదా మీకు ప్రాయశ్యత్ మీకు శాస్త జరగాలసిందనే శాంతి ఆ మేనమా వచ్చి బావగారు కాళ్ళు కొట్టుకున్నాయి శాంతి చేయమ ఆయన ఖర్చు నేనే పెట్టుకుంటాను ఆనే శాంతి ఎందుకంటే ఆయనకు ఆ అంటే వీడు రోహిణులు ఈ రకంగా ఎందు నేను నాకు అర్థం కాలేదు మొట్టమొదటి ఏమిటా ఇప్పించాను అంటే దానికి ఏమిటంటే శ్రీకృష్ణుడు రోహిణిలో పుట్టాడు కంసుడికి నష్టం కంసుడికి ఎందుకు నష్టం వచ్చింది వాడు రాక్షసుడు కనుక నష్టం వచ్చింది తప్ప సంహరి శ్రీకృష్ణుడు సంహరించాడు కానీ తాను రోహిణిలో పుట్టాను కనుక సంహరించాడా ఏమండి జనాలకి పీపుల్ నట్స్ అయితే కంసుడిని ఎందుకు సంహరించాడు వాడు రాక్షసుడు క్రూరుడు కసాయి కంస అంటే కషాయి అని అర్థం తెలుగులో కషాయి అనే పదం ఆ ఆ మూ మకారం పోయి వచ్చింది కంసుడే కషాయి వాడు కషాయి కాదు పిల్లవాడిని పిల్లల్ని చిన్నపిల్లల్ని కత్తులు పెట్టి నరికి వాళ్ళ మీద కొట్టి చంపి అలాంటివి చేస్తే కషాయి అని వాడు కషాయి కనుక శ్రీకృష్ణుడు చంపాడు మేనమావ గనక చంపలేదు లేకపోతే తాను రోహిణిలో పుట్టేను కనుక కాబట్టి నీలో కంసుని లక్షణాలు ఏమైనా ఉంటే అవి పోయా అనుకోండి సమస్య పోలేదు సో ఈ విధంగా ఫలానా సమయంలో పుట్టాను అనే కారణంగా దాని చుట్టూ బోర్డు అంతా నిర్మాణం చేసుకోవటం ఫలానా సెట్ ఆఫ్ పేరెంట్స్ని పుట్టాను అండడం చేత వంశం గోత్రం కులం ఇంకా ఒక సో ఈ రకంగా మనిషి జాతిని స్వీకరిస్తాడు ఆ జాతి అది ఆభాస మాత్రం దేవదత్తు జాతయితి అని శంకరుడు చక్కని ప్రశ్నతో ఇస్తున్నారు జాత ఒక్కటే కాదు దేవదత్తు గచ్చతి అని దేవదత్తు గౌరవ దీర్ఘ ఇతని అన్నీ కలిపి దేవదత్త జాయతే స్పందతే దీర్ఘో గౌర ఈ దేవదత్తుడు ఇప్పుడు అప్పుడు ఫలాట్లు ఇప్పుడు బాగా పెరిగి మంచి ఉద్యోగంది చేస్తున్నాడు ఎవగా కొడుగ్గా బాగున్నాడు మంచి పెళ్లి కొడుకు అంటూ మాట్లాడుకుంటారు వాడి గురించి అయితే వాడే అలా అనుకుంటాడు తన గురించి చూడండి దీంట్లో రహస్యం ఏంటంటే ఒకేదో పుట్టడము గౌరవ దీర్ఘ అదే పాయింట్ కాదు మనం అనేకములైన సత్ సమస్యలతో చికాకులతో సతమతమవుతూ ఉంటాం అనేకములైన కష్టాలతో బెంగలతో సతమతమవుతూ ఉంటాం చిత్రం ఏంటంటే మనని సతమతం చేసేటువంటి ఈ సమస్యలన్నీ కూడా కేవలము జాగ్రత్త వస్తలో మాత్రమే ఉంటాయి మీరు కొంచెం రెండు భోజేసి పడుకుని నిద్రపోతే మొత్తాన్ని ఏదో రకంగా పడుకుని నిద్రపోతే ఇవన్నీ కూడా జారిపోతాయి ఏది మిగలదు దాన్ని కూడా మనకు ఒక సంగతి స్పష్టమవుతోంది అదేమిటంటే ఏవైతే మన జీవితాన్ని చాలా అతలాకతలం చేసుకున్నటువంటి సందర్భాలు విషయాలని మనం ఏవైతే అనుకుంటామో ఏది చాలా ప్రముఖమైనవి చాలా ప్రధానమైనవి అని అనుకుంటామో మంచి కానీ చెడు కానీ సుఖంగానే దుఃఖంగా చాలా ప్రముఖమైనవి అని మనం ఏవైతే అనుకుంటామో అవి ప్రముఖం మాట అలాంటి పెట్టి వాటికి యథార్థత మీ మటిక్కి మీకే లేదు ఎందుకంటే అవన్నీ అనిత్యములు అసత్యములు అన్నట్లుగా వాటన్నిటినీ త్రోసిపుచ్చి వాటన్నిటినీ కేంద్రముగా కలిగి ఉండే వ్యక్తిత్వాన్ని కూడా త్రోసిపుచ్చి మీరు ఆ అబ్లీనియన్లోకి ఆ నిద్రలోకి జారుకుంటున్నారు అంటే మీ మటికి మీకే వాటి ఎందుకు ప్రాముఖ్యము లేదు అని స్పష్టమవుతోంది మీ అనుభవం మీరు మీరు కనుక విశ్లేషించుకుంటే మీ జాగ్రత్త వ్యవస్థ ముఖ్యం కాదు అని స్పష్టమవుతుంది జాగ్రత్త వ్యవస్థ ఎలా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడుకోండి వాడి బిజినెస్ మధ్యాహ్నం టైంలో ఎలా ఉంటుంది ఓ పీక్లో ఉంటుంది బిజినెస్ చాలా బిజీగా ఉంటాడు చాలా కమిటెడ్గా ఉంటాడు సాయంకాలం అయ్యి ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఇంకా కొంచెం ఎదురొస్తోందనుకోండి అప్పుడేమవుతుంది బిజినెస్ ఎవరిథింగ్ చేసి పర్ దాటింగ్ కన్వి ఇది లుక్ వెరీ ఇంపార్టెంట్ అట్లీస్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే నిద్ర ముఖ్యం కాదు దీన్ని పక్కన పెట్టి బిజినెస్ చూడాలి అని అనుకోడు రివర్స్ అనుకుంటాడు ఎక్కువ బిజినెస్ రోజు ఉండేది లేదు దాన్ని విస్మరించి పడుకోలేకపోతుంది దాన్ని బట్టి కూడా మనకి స్పష్టమవుతోంది ఈ జాతి చల ఏవైతే ఆభాసలు ఉన్నాయో ఇవి మన మన్నే కన్విన్స్ చేయలేకపోతున్నాయి అని మనకి స్పష్టమవుతోంది సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఓవరాల్గా ఆ డిస్క్రిప్షను యథా దేవదత్త గౌరవ దీర్ఘైతీ వర్ణన శంకర్ల యొక్క వాక్య ప్రయోగంలోని ఇంటెంట్ వివక్ష ఏమంటే మనము ఈ జాగ్రత్త అవస్థకి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రాముఖ్యాన్ని మనం ఇస్తున్నాము తర్వాత నిద్ర లేనిదే జాగ్రత్త లేదు ఏమంటే నిద్ర గురించి నిద్రను గురించి విశ్లేషణ చేసి తెలుసుకోవాలి అని మనం ఏమీ ప్రయత్నం చేయటం లేదు నిద్రకి మనం ప్రాముఖ్యం ఇవ్వలేయటం ఎంతసేపు జాగ్రత్త అవస్థకే ప్రాముఖ్యం తప్ప నిద్రకి మనం ఏ ప్రాముఖ్యమో ఇచ్చుటం లేదు అది పెద్ద దోషం నిద్ర ఎరిగిన వాడు మహాయోగిరా విశ్వరాధిరామ వినురవేమాని మొన్న పాఠంలో నాకు ఒక ఒక సాధకులు చెప్పారు నిద్ర గురించి ఎవడైతే తెలుసుకున్నాడో వాడే మహాయోగి అని ఒక ఆయన వేమన శతకంలో పద్యం కాబట్టి జాగ్రత్త అవస్థకి దాంట్లో ఉండే అంశ దాంట్లో భాగంగా ఉండే అంశానికి ఆ అంశాలన్నీ కేంద్రీతమై ఉండే ఫలానా వ్యక్తిత్వానికి అంతటి ప్రాధాన్యమును ఇచ్చుటేలా ఇవన్నీ ఎప్పుడొచ్చాయి ఆ జాగ్రత్త చేతన ఉన్నప్పుడు ఉన్నాయి జాగ్రత్త చేతన లేని అచేతన స్థితి నిద్రావస్థలు ఇవేమీ లేనే లేవు కదా కాబట్టి ఇవి ఉన్న అవస్థ ఎట్టిదో ఇవి లేని అవస్థ కూడా దీనికి పక్కనే కంపారిజన్కి ఉంటూ ఉంటే అది కూడా మీ అవస్థే దాని ఎందుకు కూడా ఉన్నది మీరే ఈ జాగ్రత్తలో ఉన్నది మీరే నిద్రావస్థలో ఉన్నది మీరే కాబట్టి మీ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండగా కేవలము జాగ్రత్త అవస్థను పట్టుకున్న అది అజ్ఞానము ఆఖరికి వైదికుడు కూడా కర్మ స్వర్గము అన్నవి జాగ్రత్త తప్ప కర్మ కర్మఫలము ఈ కర్మ చేస్తే స్వర్గం వస్తుంది నిద్రపోయినప్పుడు ఈ కర్మ లేదు జాగ్రత్త స్వర్గము ఏమిటబ్బా ఈ కర్మ దాని వలన నేను ఎప్పుడో పొందబోయే స్వర్గము ఈ పుట్టుక మృత్యువు నేను ఫలానా వ్యక్తిని బ్రాహ్మణుడిని ఈ కర్మకు చేసుకున్నాను కర్తని భోక్తని ఈ ఈ సమాచారం అంతా కూడా నిద్రావస్థలో సుతరాము లేదు కదా ఏమిటి నిద్రావస్థ దాని రహస్యమేమి దాని స్వరూపమేమి దానిలో ఉన్నది ఎవరు నేనే కదా ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నది నేను ఆ నిద్రావస్థలో ఉన్నది కూడా నేనే ఏమిటి ఇలా ఉంది అవస్థ దీంట్లో నా స్వరూపం ఎట్టిది అని ఆలోచించాలంటారా కళ్ళదంటారా కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ నిద్రావస్థలో ఉన్న తత్వం ఏదియో దాన్ని జాగ్రత్త అవస్థలోకి పట్టుకురావాలి జాగ్రత్త అవస్థలో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి దీన్ని శంకరులు దక్షిణాముక్తి స్తోత్రంలో బాధ్యాలి నాకు దక్షిణాముక్తి స్తోత్రం నేను చెప్తున్నా అంటే ఎవడో వచ్చి చాంతింగ్ చెప్పమన్నారు దక్షిణాముక్తి స్తోత్రం అసలు వాళ్ళకి అంత పెద్ద ఐడియా కలగడమే చాలా గొప్ప విషయం నా దగ్గరికి వచ్చే ఒక వచ్చి మేము దక్షిణాముక్తి స్తోత్రం నేర్చుకోవాలనుకుంటున్నాం అని చెప్తే సరే కూర్చోండి అని నేనేమో వాళ్ళ చేత చెప్పించడం ప్రారంభించా ఆ దక్షిణాముక్తి స్తోత్రం శ్లోకాలు చెప్తూ ఉంటే సరే వాళ్ళు ఏదో వాటిని పో పోగేసుకుని చెప్తున్నారు జాగ్రత్తగా చెప్తున్నారు ఆ శ్లోకాలు చెప్తుంటే నాకు ఏమిటి శ్లోకాలు ఇలా ఉన్నాయి అని అనిపించింది ఈ దక్షిణామూర్తి సూత్రం చిన్నప్పుడు మేము సూర్యహస్తి గారి దగ్గర సంస్కృతం చదువుకునే రోజుల్లో ఫస్ట్ వెళ్ళగానే ఎనిమిదింటికి వెళ్ళాలి ఎనిమిదింటికి వెళ్ళగానే అలా లైన్లో నిలబడి విశ్వందరికీ వల్ల శానందని పాడేసేదాము పాట ఇది ముందు నుంచి అమౌంట్ పాడేసి అయిపోయిందా అమ్మాయ్యా ఈ పని అయిపోయిందని వెళ్ళి కూర్చుని పాటలు చదువుకోవాలి అది ఎందుకు పెద్దలలా మనకైతే చెప్పించారో ఏమిటో తెలియదు ఒక పది రోజులు ఏప్పటికి కంఠస్థం తప్పనే మాట్లాడినట్టు అగటకటాగా చెప్పేసేవాళ్ళు అర్థం ఏమీ తెలిసేది కాదు తర్వాత సంస్కృత భాష నేర్చుకుంటుంటే ఏదో తెలిసినట్టు ఉండి ఏదో తెలిసి తెలియనట్టుగా ఉండి ఆ తర్వాత దక్షిణామూర్తి పేరు మీద నేను నాలుగైదు పుస్తకాలు రాశాను నాలుగు పుస్తకాలు చిన్న పుస్తకం దక్షిణామూర్తి బుక్లెట్ కొంచెం స్వామీజీ రాసింది అనువాదం దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళిహీన సంస్కృతంలో వ్యాఖ్యానం దానికి పుప్పాలు గారు ఇంగ్లీష్ అనువాదం చేశారు ఆ పుస్తకాలు లేవు ఇప్పుడు అయిపోయాయి మీ అందరి దగ్గర ఉన్నాయి నా దగ్గర లేవు వాటిని రీప్రజెంట్ చేసే ఉద్దేశం కూడా లేదు ఏదో ఆ టైంలో అలా చేసాం అయిపోయిందంటే అవి న్యూస్ లెటర్లో సిరీస్ కింద పబ్లిష్ చేశారు అది కూడా అయిపోయింది దాంతో అక్కడ సెట్ అయింది కనుక ఎవరైనా న్యూస్ లెటర్ తీసుకుని వాటి అన్నింటినీ పోగేసుకుంటే పుస్తకం అవుతుంది వాటెవర్ తర్వాత దక్షిణామూర్తి స్తోత్రంలో ఇంగ్లీష్లో మనం రాసిన పుస్తకం నాలుగో ఎడిషన్ నడుస్తుంది కానీ రూపాయలు పెట్టాడు ధర ఇప్పుడు దాన్ని పెంచి రెండు వందల ఇరవై చేశామంటున్నాడు నాలుగో ఎడిషన్లో ధర పెంచాడు రెండు అన్ని ధరలు పెరిగాయి ఇది పెరిగాయి సరే అది మూడోది నాలుగవదేమిటి తెలుగులో దక్షిణామూర్తి స్తోత్రము అని టీకా ఈ దక్షిణామూర్తి ఇన్ని పుస్తకాలు రాసి ఇప్పుడు శ్లోకం చదువుతుంటే ఎంత గొప్పగా ఉంది కొత్తగా అనిపిస్తుంది దాంట్లో శంకరులు శ్లోకం చెప్పారు ఇక్కడ చాలా రిలవెంట్ శ్లోకం అదేమిటంటే నిద్రపోతాడు సన్మాత్ర ోూత్ సుషుప్ పుమాన్ మధ్యలోస్ కంహరణ జాగ్రదాదిషు తర్వాస్వస్థాస్వపి అనేదో మొత్తానికి కరణ ఉపసంహరణ నిద్రవస్థయం ఇంద్రియములన్నీ ఉపసంహారం అయిపోతాయి అంటే కన్ను చూడదు చెవి వినదు ఎట్సెట్రా తర్వాత మనస్సు సంకల్పించదు మనస్సు సంకల్పాలు అది కూడా ఇంద్రియమే అది కూడా ఉపసంహారం అయిపోతుంది అప్పుడు వీడేమిటి ఇప్పుడు జాతి లేదు చలము లేదు వస్తువు లేదు దీర్ఘ గౌరవ స్పందత జాత ఏమీ లేవు అప్పుడేమిటి సన్మాత్ర కరణోపసంహరణత యోభూత్ సుషుప్త పుమాన్ రాగస్వాప్ సమితి ప్రబోధ సమయే ఎ ప్రత్యభిజ్ఞాయతే సో నేను నిద్రపోయాను అంటాడు మొన్నాడు పొట్టను నిద్రలో నేను కూడా లేదు కేవలము సత్తు మాత్రమే ఉన్నది సన్మాత్ర అది నిద్రావస్థ సత్తుంటుంది ఏమంటే ఆ సత్తు చిదావేశం కూడా ఉండదు సత్తుయందు చిదావేశం కూడా ఉండదు ఇది ఎలాగంటే ఎలక్ట్రిక్ వైర్లు ఉన్నాయి ఆ వైర్లలో ఎలక్ట్రిసిటీ ఉంది అలాగే ఇప్పుడు ఆ ఎలక్ట్రిసిటీకి అది ఏం చేస్తుంది ఏమి చేయట్లేదు వైర్లు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ఉంది ఏమి చేయట్లేదు మీరు తీసుకొచ్చే బల్బు పెట్టారనుకోండి ఆ వైర్లకి వెలుగుతుంది బల్బు తీసేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఉంటుంది ప్రకాశం ఉండదు ఇంకా ప్రకాశము ఉండదు ఉండడం ఉంటుంది సో ఆ విధంగా ఆ నిద్రలో స్వత్ సన్మాత్రుడే ఉంటాడు కేవలము సద్రూపుడుగా ఉంటాడు ఆ సత్తులో చిత్తు యొక్క ఆవేశం ఉండదు నిద్ర లేస్తూనే ఆ చిత్తు యొక్క ఆవేశం వచ్చి ఆ చిదావేశము ఉంటాయి దాన్నే చిక్తి కూడా అంటాయి ఆ చిదావేశము ఎలా అయితే ఎలక్ట్రిసిటీకి బల్బు పెట్టగానే ఆ ఫిరమెంటులో అది ప్రవేశించి దాన్ని ప్రకాశింపజేసి ఇట్లాగా చేస్తుంది కాబట్టి అదేవిధంగా ఆ సత్తు యొక్క చిదావేశము మీరు నిద్రలేస్తూనే ఆ సత్తు యొందు చిదావేశము పొటెన్షియల్గా ఉన్నది ప్రకటమయ్యి నేను అనేది మళ్ళీ వస్తుంది ఆ సత్ అది మీ అది ఈ దీంట్లోకి రావాలి జాగ్రత్త అవస్థలోకి ఆ సత్తుని తీసుకురావాలి ధ్యానం చేసి ఆ సత్తుని జాగ్రత్త అవస్థలోకి తీసుకురావాలి అంటే మీరు జాగ్రత్త అవస్థని ఆ సత్ ప్యూర్ సత్ చిత్ కూడా పెట్టండి జాగ్రత్త అన్నారు కనుక చిదావేశం కనుక శుద్ధ చైతన్యం జాగ్రత్త అది భాగం కావాలి జాగ్రత్త ప్రవేశించాలి ఎంతసేపు జాగ్రత్త అంటే అహందేవదత్త గౌర స్ అహం గచ్చామి ఇదే గోల కాదు జాత అంటే ఏమైనా నెమరిష్యామి అని వస్తుంది పత్రం మ్రియతే మ్రియతే వా కదాచిత్ అని గీత కాబట్టి ఎంతసేపు ఈ కాన్షియస్నెస్లో భాగంగా ఉన్నటువంటి ఈ ఆభాసలన్నిటినీ పట్టుకూర్చోవడం కాదు ఆ అన్కాన్షియస్లో భాగమైనటువంటి శుద్ధ సతు కూడా ఈ జాగరణ వ్యవస్థలోకి ప్రవేశించాలి అది ఎలా ప్రవేశిస్తుంది హౌ టు అకాంప్లిష్ దాట్ దాన్ని సిద్ధ దాన్ని ఎలాగా మనం అవి ఇట్లా చేసుకోవాలి అంటే రెండు పద్ధతులు ఒకటి రాంగ్ డిజైర్స్ అండ్ రాంగ్ ఫియర్స్ మీరు తీసి పక్కన పెట్టాలి భయం అనేది పెట్టుకోకూడదు అనవసరపు భయాలు పెట్టుకోకూడదు తర్వాత అనవసరమైన కామనలు కూడా ఏది పెట్టుకోకూడదు జీవితం ఏదో నడుస్తూ జీవితం ఏ విధంగా అది మన ముందు ప్రత్యక్షమైతే ఆ విధంగా దాన్ని స్వీకరించి ప్రయత్నం చేయాలి కానీ కామనలు పెట్టుకోకండి ఇప్పుడు ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మ్యాచ్ ఆడుతున్నారనుకోండి సరేపోలే భారతీయులను ఎగ్గడం మంచిది చాలా సంతోషం అంతేకాని దానికోసం ప్రత్యేక పూజలు అవ్వని అవసరం భారతీయులు ఎగ్గినా ఏమీ లేదు పాకిస్తాన్ వాళ్ళు ఎగ్గినా ఏమీ ఉండగా ఉండాలి కానీ ఎవడో హళ్ళు ఎగ్గుతారు తర్వాత ఎవడో వాళ్ళు ఆ రోజు ఈ ఈ ఆటలు దీంట్లో స్కిల్ ఉంటుంది స్కిల్ కంటే కూడా ముఖ్యం ఆ రోజు ద డై ఈస్ క్యాష్ అంటారు అదొక అదొక మూసలో పడుతుంది ఇప్పుడు వీడు టెస్ట్ను వీడు వస్తాడు బ్యాట్స్మెన్ వీడు బ్యాటింగ్కి వస్తారు మొట్టమొదటి ఇద్దరు బ్యాట్స్మెన్ను తొందర తొందరగా యాభై రన్ల ముందే అవుట్ అయ్యారనుకోండి ఓకే అయిపోయింది నవ్వు ది డై ఈస్ క్యాష్ ఇంకా తర్వాత వాళ్ళు ఎంత గెలగెళ్ళినా adruno 150 score gaatadu eh 250 loopundi ante it is a fighting score but not a winning score we have to wait and see nenu india paristhithade ante modati vaallu vaaney aderu aa tarvata vaallu edho aidsa they don't know how to bat edo motar 260 undante adi pedda score gaadu uh, it is not a winning score బట్ వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు ఫంబుల్ అయ్యారు దాంతో విన్నారు ఫోర్ నెవర్ నో ఇంకా నిన్నటిది లాస్ట్ దాకా ఇటు అటుగా నడిచింది కొన్ని సందర్భాల్లో ముందే తెలిసిపోతుంది సో వాడు బ్యాటింగ్ వస్తాడు సెవెంటీ ఫర్ ఫైవ్ అంట సరే వీడు పోయాడు దీనికోసం మళ్ళీ సాయంకాలం దాకా ఆగా వాడు అప్పుడే పోయాడు సో దీనికి డైస్ క్యాష్ అంటారు అంటే అప్పటికే ఫిక్స్ అయి ఉంటుంది అది ఏదైనా ఇంకా అన్యూజువల్ సిచ్యువేషన్స్లో రివర్స్ అవుతుందేమో తప్ప లేకపోతే దాని దాని లక్షణం మనకు తెలిసిపోతుంది మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి మోరార్లెస్ అలాగే ఉంటాయి మోరార్లెస్ అలాగే పెళ్లి చేసుకున్నాడండి ఏమవుతుందేమో పిల్లాడో పిల్లో పుట్టుకొస్తారు ఇంకేమవుతుంది అంతకంట ఏదో ఇటు అటుగా ఇటు సంతానం వస్తారు ఆ తర్వాత ఏమవుతుంది ఏదో స్కూల్లో ఏదో ఏడుస్తారు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఏదో ఒకటి ఆ తర్వాత ఏమంటుంది ఏదో ఉద్యోగాలు ఎక్కువ నడుస్తాయి ఆ తర్వాత ఏమిటోతుంది పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు మన చెప్పిన మాట ఎలాగో విన్నారు అయ్యి ఆ తర్వాత వాళ్ళ బతుకుల్లో అంతా సుఖం ఉంటుందని ఏమీ లేదు దుఃఖం ఉంటుంది లైవ్ క్రికెట్ మ్యాచ్ లాగా నడుస్తూ ఉంటుంది మోరాలు వేస్తే నడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు తగుంటాయి మొత్తం నడుస్తూ ఉంటుంది దీనికోసం ఊరికేమో పెద్ద పెద్ద కోరికలు పెట్టేసుకుని పూజలు చేసేసి ఏమిటి చేసేసి ఇది పూజలు పూజలు ఈశ్వరుని ఎందు ప్రేమతో ఈశ్వరుని ఆరాధించడం కోసం చెయ్యాలి తప్ప ఇటువంటి వాటి కోసం పూజలు చేసి ఏమిటి పూజలు చేసేసేది కాబట్టి రాంగ్ డిజైర్స్ ఈ రాంగ్ డిజైర్స్ ఏం చేస్తాయంటే దేవదత్తుో జాతో గౌరవ దీర్ఘ స్పందతే అనే ఆభాసని బలం చేస్తాయి ఆభాసని బలం చేస్తాయి రాంగ్ డిజైర్స్ భయాలు ఉన్నాయనుకోండి లేచిపోతానేమో భయం ఉందనుకోండి ఆ భయం వెళ్ళాలంటే అది చేస్తుంది అది నాకు నాకు రోగం వస్తుందేమో అని భయం పెట్టుకున్నాడు అనుకోండి ఆ భయం ఏమిటన్నమాట అది దేహాభిమానాన్ని బలం చేసుకుంటుంది భయం భయంలా ఉండుకోదు భయం భయపెడుతూనే ఇంకో పని కూడా చేస్తూ ఉంటుంది దేహాభిమానాన్ని బలపరుస్తుంది అలాగే నాకు ఇదవుతుందేమో అది అని భయపడుతూ ఉంటే ఆ ఆభాస రూపమైన వ్యక్తిత్వాన్ని ఆ భయం బలపరుస్తూ కాబట్టి భయపడకూడదు వెర్రి వెర్రి కామలు ఉండకూడదు నిర్లిప్తంగా ఉండడం అలవాటు చేసుకోవాలి సాక్షిగా ఉండడం నిర్లిప్తంగా ఉండడం సో అంటి ముట్టనట్టు ఉండడం సో అది అలవాటు చేసుకోవాలి డబ్బు వస్తూ ఉంటుంది అవి వచ్చిన దాన్ని పట్టుకోవాలి సరే మన మనల్ని వెతుక్కుంటూ వచ్చిన డబ్బు మనం జైబులో వేసుకోవడం వెళ్ళిపోతానంటుంది డబ్బు వెళ్ళిపో ఓదం పెట్టా వెళ్ళిపో ఏ పూట భోజనం మనకి ప్రాప్తం ఉన్న భోజనం ఏదో లభిస్తుంది అన్ని తినేసి చక్కగా బుద్ధిమంతుల్లో మోగుతున్న కృష్ణం చూసుకోవడము జపం చేసుకోవడమో ఎదురు చేసుకోవాలి అంతేగాని ఈ అభాసని బలం చేసే ప్రయత్నం చేయకూడదు ఇది ఒకటే రెండు ఆ ఆ సన్మాత్రహ అని ఆ సన్మాత్రహాని ప్రతిదినము మన జాగ్రత్త అవస్థలోకి పట్టుకురావాలి పట్టుకోవాలంటే ధ్యానము చేయాల్సి ఉంటుంది అలా చేస్తుంటే క్రమంగా ఎవరునో తెలిసినా దీంట్లో దీని సీక్వెన్స్ ఏమిటో తెలుసిన మీరు దేవదత్త గౌరవ దీర్ఘ స్పందతే జాత తది పర్సన్ ఫలానా వ్యక్తి మీరు సాక్షిరూపంగా జీవితాన్ని దర్శించడం అభ్యాసం చేస్తూ ఉంటే కొంత నిర్లిప్తంగా ఉండడము వచ్చిన వాటిని పట్టుకో స్వీకరించడము పోయి వాటిని ఒక దండం పెట్టు ఉండడము అలా మీరు చేస్తుంటే సాక్షి రూపంగా ఉన్నట్లయితే ఏమిటవుతుందో తెలుసునండి ఈ ఫలానా వ్యక్తిత్వము ఆ సాక్షిలో విలీనమవుతుంది అంటే అది అనుభవపూర్వకంగా మీరు అభ్యాసం చేయొచ్చు సాక్షిగా సాక్షే ఉంటాడు ఫలానా వ్యక్తి ఉంటాడు ఫలానా వ్యక్తి సాక్షిలో క్రమంగా విలీనమైపోతుంది ఇంకా ఆ సాక్షి కూడా సుశుద్ధ చైతన్యంలో విలీనమైపోతుంది ఏది విజ్ఞానం శాంతమద్వయం దాంట్లో ఆ సాక్షి చైతన్యం కూడా విలీనమైపోతుంది సాక్షి కూడా చైతన్యంలో విలీనమైపోతుంది ఆ చైతన్యము సన్మాత్రహాలో విలీనమైపోతుంది సదైవ సౌమ్యేతమగ్ర ఆసీత అన్నట్టుగా కేవల సద్రూపుడుగా ఉండిపోతాడు అప్పుడు ఏమవుతుందో తెలిసినా ఈ ఫలానా వ్యక్తిత్వం అనేది ఉండదు అది పోయిందా అబే పోలేదు అది సత్తులో విలీనమైపోయింది ఆ వ్యక్తిత్వం యొక్క పరిచ్ఛిన్నత పూర్తిగా ఈ నది వెళ్ళి సముద్రంలో కలిస్తే నది లేకుండా పోయిందా లేదు నది అనంత సముద్రం అయిపోయింది ఆ రకంగా ఈ ఫలానా వ్యక్తి అనంత పరంబ్రహ్మై కూర్చుంటాడు జీవన్ముక్తులు అయి కూర్చుంటాడు కాబట్టి వీ హ్యావ్ టు పుట్ ఆల్ అటెన్షన్ అదేమిటంటే మీకు మీ మనస్సులంతా దాని పెట్టి ధ్యానం చేయాలి ఏమిటంటే నిద్రావస్థలో లేని ఈ చిదావేశము ఆ నిద్రావస్థలో ఉన్నదేమిటి ఆ ఉన్నదాంట్లోంచి ఈ చిదావేశం ఎలా వచ్చింది అని అది చూడాలి తప్ప నిద్రని నిద్ర యొక్క తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ జాగ్రత్త వచ్చిపోతూ ఉండేటువంటి ఈ స్వప్న సదృశములైనటువంటి వాటి ఎందు లేని వస్తుత్వాన్ని యథార్థతను వాటికి ఆపాదించి వాటితోటి సతమతముతో అదే యథార్థమని భ్రమపుడతో జీవించటము అవివేకము అది ఒక చర్చ ఈ జాత్యాభాసం చలాభాసం దాని యొక్క తాత్పర్యం ఆ విధంగా మనం స్వీకరించాల్సి ఉంటుంది పరమార్థతస్తు సో జాతి ఆభాసము చలము చలము అంటే మనం చేసే కర్మలు చలనములు రావడాలు వెళ్ళడాలు ఇదంతా కూడా ఆభాసము వస్తు ఆభాసము నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను నా బ్యాంక్ అకౌంటు నేను అందంగా ఉన్నాను ఏవోనంలో ఉన్నాను లేకపోతే ఇంకోటి ఇదంతా కూడా ఆభాసము ఇవంతా ఆభాసమైతే ఇక సత్యం ఏదండి వస్తు ఆ పరమార్థ వస్తువు అంటే యథార్థమైనటువంటి ఆత్మచైతన్యము అది అవస్తుత్వం అద్రవ్య అద్రవ్యం చది ద్రవ్యం కాదండి ఆ సన్మాత్ర ఉంది చూసారా సత్ అది ద్రవ్యం కాదండి అయితే చిత్రం ఏంటంటే మీరే అది దీంట్లో చెప్పి సర్వము మీరే కాబట్టి మీకు మీరు మీతో సరిపోల్చి చూసుకోవచ్చు సో అది అవస్తుత్వం దాని ఎందు ద్రవ్యత్వం పెట్టకూడదు ఇప్పుడు దేవదత్తుడు ఎర్రగా బుర్రగా పొడుగ్గా ఉన్నాడు గౌరహ దీర్ఘ దేవదత్త అని అందరూ అంటారు వాడు కూడా అదే అనుకుంటాడు ఏమండి అంటే ఇప్పుడు ఏమైపోయాడు ఈ దేవదత్తుడు ద్రవ్యమైపోయాడు డెబ్భై డెబ్బై కేజీల బరువు ఉండే ఎంత దురదృష్టమవుతుంది డెబ్బై డెబ్బై కేజీల బరువు తిరిగి తెలిచారు ఇప్పుడు వంకాయలు కొన్నారనుకోండి ఎన్ని కేజీలు రాయి వంకాయలు అంటే ఐదు కేజీలు వీడెంతరా అంటే వీడు డెబ్బై కేజీలు ఏముంది తేడా వీడికి తేడా ఏముంది నిజానికి వంకాయలు తిని తిని డెబ్బై కేజీలు పోగేసే వంకాయల బుట్టకి వీడికి ఏమీ కాబట్టి అలా ద్రవ్యం కింద కూర్చోకూడదు మనిషి తన స్వరూపాన్ని యు ఆర్ నాట్ ఏ మెటీరియల్ ఆబ్జెక్ట్ మెటీరియల్ ఆబ్జెక్ట్గా పెట్టుకోకూడదు నేను పుట్టాను ఉంటాడు ఏమిటి పుట్టింది మెటీరియల్ ఆబ్జెక్ట్ పుట్టిందని అనే అభిప్రాయం అంతే కదండి పుట్టింది పుట్టింది అంటాడు ఏమిటి పుట్టింది మెటీరియల్ ఆబ్జెక్ట్ పుట్టింది మెటీరియల్ ఆబ్జెక్ట్ కూడా పుట్టిందా లేదా అంటే అదీ సందేహమైపోని పుట్టిందని అభ్యుపగమ్య ఓకేపా పుట్టింది పుట్టాడు ఏమిటి మెటీరియల్ ఆబ్జెక్ట్ యు ఆర్ నాట్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్ అవస్తుత్వం చూడండి చైతన్యం అనేది ఆ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ దానికి ఉండే గుణాలు దోషాలు వీటన్నింటినీ ప్రకాశింపజేసే మూలమునందలి చైతన్యం అది సర్వమునకు మూలమునందు ఉన్నది నేను జగత్తు దేవుడు మూడు ఈ మూడింటికి మూలంలో ఉందండి ఇట్ ఈజ్ ఇన్ ది ఇట్ ఈజ్ ది వెరీ ప్రైమార్డియల్ బేసిస్ ఫర్ దిస్ ట్రయో తర్వాత ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్ నుంచి ద్రవ్యం వస్తు అది పుడుతుంది గిట్టుతుంది పెరాస్ ఆ మూలము నుండి ఉండే చైతన్యము దానికి ఆది లేదు అంతము లేదు తర్వాత ఈ ద్రవ్యమునకు కారణకార్య భావం ఉంటుంది కారణకా ఇప్పుడు కొండ ఉందనుకోండి కుండకు కారణం ఏమిటి మట్టి కుండ కార్యము చెల్ల ఉంది చెల్ల ఉంటుంది కదా దానికి కారణం ఏమిటి కుండ కుండ పగిలేదు వచ్చింది కాబట్టి ఈ రకంగా ఈ కారణకార్యభావంలో ఉంటాయి పదార్థాలు ఆ శుద్ధ చైతన్యము దాని ఎందు కారణకార్యభావాలు ఏముండవు అది కారణము కాదు కార్యము కాదు చలాభాసం ఈ వస్తువు చలనం ఉంటుంది అంటే మార్పులు వస్తూ వికారములు వస్తూ ఎప్పుడూ మనిషి స్థిరంగా ఏముండడు వికారాలు వస్తూ ఉంటాయి శంకరులతోటి వికారాలు రావడానికి దృష్టాంతండి గీతా భాష్యంలో ద్యాచ ద్యాపంచనము అన్నారు ఇవాళ నేను నాకు పోగొంట పట్టింది ఆ పదం ఏమిటో సెటిల్ చేయటాన్ని ది ఆపంచనము ది అంటే పెరుగు దధ్యాపంచనాదిన క్షీరం వికారి భవతి అని అంటారు కిత రెండో అధ్యాయంలో సో ఈ పాలు వికారము గలవి ఈ విక యొక్క వికారం గురించి ఎందుకంటే ఆత్మా అవికారి అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే అనే శ్లోకం దగ్గర ఆత్మ వికారము లేనిది ఎందువల్ల ద్రవ్యము కాదు కనుక ద్రవ్యమైతే వికారాలు ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యథాక్షీరం పాలు పాలుకి వికారం ఏమిటి అంటే ది ఆతనాదిన ది అంటే పెరుగు ఆతంఛనం ఏమిటన్న డిక్షనరీ పెరిగేస్తే తోడు చూడండి ఆయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో పెరుగు తోడు పెట్టుట తోడు పెట్టండి మీరు పెరుగు తోడు పెట్టడం అంటే కొంచెం పెరుగు తీసుకుని ఆ కాచిన పాలల్లో చల్లార్చిన తర్వాత వేసి మీరు నాలుగు గంటల తర్వాత రండి ఏమవుతుంది అది పెరుగు అవుతుంది వీడే అంతే ఈ దేహ దేవదత్త గౌర జాత వీడు అలాగే ఉంటాడు ఆ పాలు పెరుగైనట్టుగా వీడు బాలుడు యువకుడు అవుతాడు యువకుడు మధ్యవయస్కుడు అవుతాడు మధ్యవయస్కుడు వృద్ధుడు అవుతాడు బ్రతుకున్న దేహము గిట్టు అలా వికారాలు వస్తూ ఉంటాయి ఆ వికారాలను తన నెత్తి మీద వేసుకోకూడదు ఆత్మస్వరూపము అవికారి అప్పుడేమవుతుందో సన్మాత్ర ఉంటాడు అప్పుడు దేహేంద్రియ ఇంద్రియములు మనస్సు మనస్సు అలాగా అణిగిపోయి ఉంటుంది నిద్రావస్థలో కరణ ఉపసంహరణత ఆ ఉపసంహారం చెందిన కరణములు ఆ ఇంద్రియము మనస్సు అది కొంచెం వికసించిన వెంటనే ఈ సత్తు ఎందు ఉండే చిదావేశము పొటెన్షియల్ అంతా కూడా ఆ మనస్సులో ఉండే సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది ఆ సత్తు ఎందు చిదావేశం ఎప్పుడొచ్చింది ఇంద్రియముతో కాంటాక్ట్ వల్ల వచ్చింది బెఫోర్ ఈ జాగ్రత్త చేతన అనేది ఇట్ ఈజ్ బై కాంటాక్ట్ ఆఫ్ ది మైండ్ విత్ ది ప్యూర్ అవేర్నెస్ విచ్ ఈజ్ ఆత్మ ఆ సద్రూపంతో ఆ సచ్చిద్ ఆత్మతోటి కాంటాక్ట్ వచ్చినప్పుడు చే మనస్సుకి జాగ్రచ్చేతన అనేది ఒకటి వస్తుంది ఆ జాగ్రచ్చేతనలో భాగంగా ఈ జాత్యాభాసం చలాభాసం వస్తాభాసం ఉంటాయి కాబట్టి అవే సర్వము అని అనుకోకూడదు వాస్తవానికి అవి దృశ్యములే కానీ వాస్తవములు కావు అని తెలుసుకోవాలి అది ఎందుకు దృశ్యత్వము తప్ప యథార్థత లేదు పరమార్థతస్సు అజమచలం అవస్థం అద్రవ్యం చింతత్ మరి ఆత్మ చైతన్యం ఇవేమీ కాకపోతే జాతి కాదు చలం కాదు వస్తువు కాదు అద్రం వస్తు ద్రవ్యత్వం దాని ఎందు లేదు వికారములు లేవు మరి అది ఏమిటండి అది కింతది అదేమిటి అంటే అంటే ఇన్ని అధ్యారోపములు చేస్తున్నారు కదా దాని మీద ఇవన్నీ అధ్యారోపములని తేలిపోయింది అది అసలు ఏమిటి ఇది ఎలాగంటే ఒకడు అన్నాడు అదిగో అదుగో పాము అన్నాడు ఇంకొకడు అన్నాడు పాము కాదండి అక్కడ ఏదో అలా దే ఎలాగేదో కట్టె అలా వంకరగా పడుంది అని ఇంకొకడు అన్నాడు ఇంకొకడు అన్నాడు కట్టె పడి ఉండడం కాదు ఏం కాదు అక్కడ మాల ఉన్నది అంటే ఈ రకంగా అనేక అధ్యారూపాలు చేసుకుంటూ పోతారు వాస్తవంలో అది త్రాడు మాత్రమే అదేవిధంగా చలాభాసం వస్తాభాసం ధర్మాభాసం ఈ ధర్మాలంటే గుణాలు గుణములు వీటన్నిటినీ అధ్యారోపణం చేసుకుంటూ పోతున్నారే కర్తృత్వం భోక్తృత్వం ఇవన్నీ అధ్యారూపములే అయితే దేవదత్త అనే వ్యక్తిత్వం కూడా అధ్యారోపణమే అయ్యే పక్షంలో మరి ఆ వస్తువు ఏమిటి ఇన్ని అధ్యారోపములకు అలంబనంగా ఉండేటువంటి ఆత్మతత్వము ఎట్టిది ఏం ప్రకారం కొంచెం చిత్రమైన వాక్యం దానికి అర్థం చెప్దాం ఏవ ప్రకారం ఇన్ని ప్రకారములుగా కనబడేది అది ఏది దేవద గౌర దీర్ఘి స్పందతే అని ఇన్ని రూపాలుగా అదే కనబడుతోంది ఇవేమీ యథార్థం కాదు వాస్తవములో ఇవేమీ ఇవన్నీ కూడా అధ్యారూపములే అసలు ఆ వస్తువు ఏమిటి విజ్ఞానం విజ్ఞప్తి ఇప్పుడు విజ్ఞా ఇప్పుడు విజ్ఞానం అన్నారనుకోండి అంటే జ్ఞానము జ్ఞానం అని అనుకోని విజ్ఞానం అన్న జ్ఞానం అన్న ఇక్కడ ఈ సందర్భంలో ఒకటే జ్ఞాన విజ్ఞానము తేడా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ విజ్ఞానం అంటే జ్ఞానం ఇప్పుడు జ్ఞానము అనగానే దేని జ్ఞానము అని అడిగారనుకోండి దేని జ్ఞానము అంటే విషయము ఉన్న జ్ఞానము ఘట జ్ఞానము అంటే జ్ఞానంలో ఘటం విషయమైనది ఘటము విషయముగా జ్ఞానము పరిచ్ఛన్న జ్ఞానం అది ఏ లేకపోతే జ్ఞానము అనగానే ఎవడి జ్ఞానము అంటే కర్త యొక్క జ్ఞానం తెలుసుకునే వాడి యొక్క జ్ఞానము దేవదత్తుడు అనేవాడు తెలుసుకున్నాడు వాడి జ్ఞానము లేకపోతే జ్ఞానము అనగానే దేని చేత జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానమా అనుమాన జ్ఞానమా అంటే దాన్ని కరణ జ్ఞానము అంటారు కాబట్టి జ్ఞానము అనగానే ఎవడిది దేనిది దేనితో కలిగిన జ్ఞానము అని ఈ రకమైన వ్యుత్పత్తులు ప్రశ్నలు వేసుకునే సమాధానాలు చెప్తారు జ్ఞా ఎవడి జ్ఞానము అంటే దాన్ని కర కర్తం వ్యుత్పత్తి కర్తృ వ్యుత్పత్తి దేని జ్ఞానము అంటే కర్మం దేని చేత జ్ఞానము అంటే కరణం వ్యుత్పత్తి కాదు దీని కర్త కర్మ కరణము అని అధ్యారూపములు అని అన్నిటినీ శుద్ధ చైతన్యము తెలివి తెలియుట దేనిని తెలియట ఏది లేదు ఇక్కడ ఎవడు తెలియట ఎవడు లేదు దేనితో తెలియట అది కూడా లేదు ఇంకేమిటండి అది తెలివి అంతే కదండి తెలియుట నుండి కర్తని కర్మని కరణాన్ని మైనస్ చేసిస్తే ఇంకేం తెలివి మిగులుతుంది కాబట్టి జ్ఞానం అంటే జ్ఞప్తి శుద్ధమైన తెలివి కర్తాకర్మాకరణముల సంబంధము లేని శుద్ధమైన మూలమునందలి తెలివి ముందు తెలివి ఉంటే ఈ తెలివి ఎవరికి ఉందో వాడిని కర్తన్నారు ఈ తెలివితో ఏది తెలుస్తుందో అది కర్మైంది ఈ తెలివి ఏ ఇంద్రియం ద్వారా ప్రకటన అది కారణమైంది అలా ముందు తెలివి ఉంటే అది ఆ ముందున్న తెలివి ఏదైతే అదే అర్థం ఇక్కడ విజ్ఞప్తి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్నప్పుడు కూడా జ్ఞానం అంటే జ్ఞప్తి తెలివి దీన్నే వేమన యోగి ఆయన పద్యాల్లో ఏదుక అని వాడతాడు మంచి పదం జరుగుతా తెలివి తెలివి కూడా మంచి పదమే తెలివిడి అని కూడా వాడతారు అయితే తెలివిడి అంటే చలివిడి లాగా మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని నేను అనలేదు అది సరే ఇప్పుడు అది కూడా అనేసా తెలివిడి ఆ అన్నది అది నౌన్ భావార్థాన్ని చెప్పేటువంటి ఒక ప్రత్యయం వినికి డి అలాగా వినికి వినుట వినుటాకి భావార్థం పెట్టినప్పుడు ఆ వస్తుంది వినికి ఇప్పుడు ఆయనకి వినికిడి తగ్గిందండి అంట అంటే ఏదో ఫలానా అప్పుడు చెప్పిన మాట వినలేదని కాదు అసలు ఇన్ జనరల్ వినికిడి తగ్గింది అలాగే ఇన్ జనరల్ తెలుసుకుంట ఏమిటి ఏమిటి కాదయ్యా ఏమిటి కాదు ఏమిటి ఎవడు అవన్నీ తీసుకుట్టినట్టు వెరీ మూలమునన్ను ఉన్నది ఏమిటది తెలివిడి అదో చక్కటి ప్రయోగం తెలుగు భాషలో అది విజ్ఞానం అంటే విజ్ఞప్తి జాత్యాదిరహితవాత్ శాంతం ఆ తెలివి ఉంది చూసారా అది శాంతం అంటే దాని ఎందు ఏ చలనము ఉండదు దాని ఎందు ఈ ఉద్రేకములు ఆవేశములు ఏముండవు ఎందుకని జాతి లేదు జాతి ఉండాలి జాతి ఉంటే కావలసినంత ఉపద్రవం వచ్చేసింది జాతి అని మీరు పెడితే మోల్డ్ ఉపద్రవం వస్తుంది దాని నుంచి చదండి ఇందాక నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఫలానా చోట పుట్టాడు అంటే ప్రాంతీయత రాష్ట్రీయత ఇంకా శాంతి ఏమిటి ప్రాంతీయత రాష్ట్రీయత పెట్టేస్తే శాంతి ఉంది తర్వాత ఫలానా సమయంలో పుట్టాడు అంటే ఇంకా నక్షత్రం వర్గం రాశి అంటే ఇంక శాంతి ఉంది కొత్త పంచాంగం వచ్చినప్పుడు మీరు జరాలు పడే కంగారు ఎప్పుడైనా చూశాడా కొత్త పంచాంగానికి కంగారు ఎవరికీ శాంతి లేదు ఎందుకంటే కొత్త పంచాంగంలో వీడి రాశి ఒకటి ఉండే ఆ రాశికి ఆయన ఏం రాశాడో చూసేదాకా వీడికి మతిపోతుంది ఆయన ఓ పేరా రాస్తాడు చిన్న అక్షరాల్లో సేవను పాకినట్టుగా ఓ పేరా ఉంటుంది ఆ పేరాలో ఏముంటుందంటే సింహరాశి కుజుడు ఎనిమిదవ స్థానంలోనూ బృహస్పతి మూడవ స్థానంలోనూ ఉన్నాడు నేను ఏదో ప్యారడీ అంటారు దీనికి దీనికి ఇప్పుడు నేను చేసే ప్రయత్నం ప్యారడీ అంటారు ఈ ప్యారడీ నేనంత సమర్థంగా చేయలేను ఒక మెసేజ్ పంపించడం కోసం ఏదో ఇమిటేట్ చేయడం తప్ప సో ఈ ఏడాది సింహరాశి సింహరాశికి గ్రహముల గ్రహచార ఫలము మధ్య మార్గంలో ఉన్నది అంటే ఇటుగా ఉన్నట్టుగా ఉండేది ఒక అని ఇలాగ మొట్టమొదటి నాలుగు వాక్యాలు ఉంటాయి అవి ఏమీ మీకు అర్థం కావు ఈ మొదటి నాలుగు వాక్యాలు మీకేమీ అర్థం కావు ఊరికే చదువుకునే గ్రీకెడ్ లాటిన్ యుములు ఉన్నాయి కాబట్టి తెలుగు భాష అనుకోవాలి తప్ప అంతకుమించి మీకేమీ తెలియదు దాంట్లో ఆ నాలుగు వాక్యాలు అప్పుడు అసలు అసలైన మనకు కొంత తెలిసి ఇది ఈ ఈ మార్చి నుంచి జూన్ వరకు ఆర్థికమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు ఇది తెలుస్తుంది ఇక్కడి నుంచి తెలియడం ప్రారంభిస్తుంది మార్చి నుండి జూన్ వరకు ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏమంటో మీకు వివేకం లేకపోతే సంవత్సరం పొడుగుతా ఆర్థికమైన ఇబ్బంది వివేకం ఉంటే ఏ ఇబ్బంది లేదు ఉన్నదాంతో సర్దుబాటు చేసుకుంటే ఏ ఇబ్బంది లేదు సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలో సమయంలో ఆరోగ్యపరమైనటువంటి ఆందోళనలు కలిగే అవకాశం ఉన్నది ఇది కూడా పర్వాలేదు ఇప్పుడు ఈ రెండు వాక్యాలు నేను చెప్పానే ఓకే ఇట్స్ ఓకే ఎందుకంటే సంవత్సరంలో సమ్ టూ మంత్స్ కొంత మనీకి ఇబ్బంది పడడం అనేది ఉండొచ్చు సంవత్సరం పొడుగునా ఉండక్కర్లేక అలాగే అనారోగ్యం కూడా ఏదో టూ త్రీ మంత్స్ అనారోగ్యం ఉండడం మీతో అప్పుడు బాగుంటుంది అది కూడా బాగా ఇంకా ఆ తర్వాత మీరు బంధుమిత్రులతోటి కలహము ఒక ఇదేమిటండి ఇది బంధుమిత్రులతోటి కలహానికి అవకాశం సింహరాశి వాళ్ళకు ఉందా ఏ ఎవరు చెప్పారు మీకేమన్నా మతి ఉందా లేదా మతి పోయి మాట్లాడుతున్నారా బంధుమిత్రులతో కలహానికి అవకాశం భారతీయులు నూట ఇరవై ఒక్క కోట్ల మందికి ఉంది సింహరాశి వాళ్ళకు ఉండడం ఏమిటి అలా పిచ్చాయే ఉన్నా చెప్పి వాడికి లేకపోతే వినివాడికైనా ఉండాలి కదా కొంత వివేకం క్యా బాత్ ఇది శుద్ధ సందర్భమైన మాట ఇలాంటివి ఉంటాయి ఇప్పుడు ఇది చదివి అక్కడిగా ఆ అశాంతి ఆ ఉపద్రవం పూర్తయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఈ పంచాంగం పరిస్థితి కొంత అక్కడికి ఆ ఉపద్రవం పూర్తి పది రూపాయలతో రైపోతుంది ఇక దినఫలము ఈనాడు పేపర్ రాగానే ఆ దినఫలం పేజీ చూస్తాడు ఒకడు ఇంకొకడు సినిమా పేజీ చూస్తాడు ఏమిటి వేళ సినిమా ఏమిటి పని పదాలు ఏదో రోజు సినిమా చూస్తూ కూర్చోడం టీవీ ముందు వాడు ఈరోజు సినిమా ఎవరు చూసుకుంటాడు వాడి స్పోర్ట్స్ వాడు ఒకటి ఉంటాడు వాడు స్పోర్ట్స్ పేజ్ చూస్తాడు స్పోర్ట్స్ పేజీ ఎవరు చూస్తారు కాలేజీ విద్యార్థులు వాళ్ళు స్పోర్ట్స్ చూస్తారు ఒక దృష్టి నిరుద్యోగి పేజీ ఒకటి ఉంటుంది సెకండ్ పేజీలో అడ్వర్టైజ్మెంట్ వాడు చూసుకుంటాడు సినిమా పేజీ ఇంకొకటి చూసుకుంటాడు మామూలుగా అందరూ చూసేది దిన పేజీ వీడు చూసుకుంటాడు ఎవడి గోల వాడిది అందుకని ఆ భాషలు జాత్యాభాసం చాలా ఆభాసం ఈ ఆభాషలు ఏమీ లేకపోతే ఎలా ఉంటుందండి శాంతం జాత్యాదిరహితత్వాత్ శాంతం మీరు ఆలోచించి చూడండి నేను నాకు పుట్టుక లేదు నాకు మృత్యువు లేదు రోగం ఉన్న దేహానికి ఉంటుంది తప్ప నాకు లేదు నాకు నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా ఎవరు తేడా ఏమీ లేదు వాస్తవంలో ఎవళ్ళు నా వాళ్ళు కాదు లేదా ఎవళ్ళు పరాయి వాళ్ళు అనేవాళ్ళు ఎవళ్ళు లేనే లేదు అందరూ మన వాళ్లే లేకపోతే అందరూ పరాయి వాళ్లే ఎవరికి వారు యమునా తీరే ఎవరికి ఇంకొకరికి ఇంకొకటికి సంబంధమేం లేదు లేదా అందరూ ఆత్మస్వరూపులేమండి తర్వాత ఫలానాది నాది అనేది ఏది లేదు ఈ నా ఇల్లు లేదు ప్రస్తుతానికి ఇంకో ఇక్కడ తలదాచుకుంటున్నాం అంటే ఇప్పుడు ఎక్కడ తలదాచుకుంటున్నాము అన్నది పాయింట్ తప్ప నా ఇల్లు అనేది ఏదీ లేదు నా స్వంతం అనేది ఏదీ లేదు ఈ పూటకి ఈ భోజనం ఈ రోజుకి ఈ తలదాచుకునే చోటు అంతే అలా ఉన్నాడనుకోడం వాడు ఎలా ఉంటాడండి ఎంత శాంతంగా ఉంటాడండి క్రికెట్ మన వాళ్ళు సంతోషమే వాళ్ళు నెగితే ఈ నెక్స్ట్ టైం బాగా ఆడుకుంటారు బుద్ధి తెచ్చుకున్నాయినా బాగా ఆడుకుంటారు అంతంత డబ్బులు తీసుకుంటున్నది కానీ బాగా ఆడాలి అని నెక్స్ట్ టైం అయినా బాగా ఆడుకుంటారు సో ఫైనల్గా క్రికెట్ మిథ్య అది ఎలాగూ ఉండనివ్వండి జగత్త మిథ్య వాడికి వాడికి జీవితం ఎలా ఉంటుందండి అన్ని పనులన్నీ అవుతూ ఉంటాయి జరిగి పనులు జరుగుతూ ఉంటాయి కానీ మనస్సు ఉంటుంది లోపల ఎలా ఉంటుందండి శాంతి జాత్యాదిరహితత్వాలు శాంతి